అనుబంధం యాభై మూడు అదమునికి నను విధాయకులు విధించరు విధిలో నా కొంత దుర్విధి నెరపినాడా పాతకుని పాపాలు పరిహరింపించరు భూతంబులాల తోబుట్టులాలా ఏతులకు హరితలచి ఇటువంటి ఈమెనా భూతు చేతలనే వరపులు నెరపినాడా పాపకర్మునికి మృగుపతనంబుచూపరు తాపత్రయముల తమ్ముల దీపించు హరిదలచి ధృతి లేక మరి మనోవ్యాపారములుగున్ని చెలు నకేది నిశ్చయ విధి విధించరు పంచేంద్రియములాలా బంధులాల ఎంత అరుదగు వెంకటేశ్వరు పొగడు నోరగాంచి ఇతరుల నాలికకు చేర్చినాడా